యాఫై ఒకటవ సంకీర్తనం ఏమి చేసేమిక నేము ఎంతని దాచుకొందుము నీ మహిమ తన నేరము ఇంతింతననేరమునేమయ్యా అంది నిన్ను నొకమాటు హరియని నుడిగితే పొందిన పాతకమెల్లా పొలిసిపోయా మందలించి మరి ఒక నుడిగిన ఫలమందు నీ మదిగోవయ్యా ఇట్టి మీకు రెండు చేతులెత్తమాటు మొక్కితే గట్టిగా నిహపరాలు కలిగేమా దట్టముగ సాష్టాంగదండము పెట్టిన పలమట్టె నీమీదనున్నది అదుగోవయ్యా సరుగ నీకొక మాటు శరణన్నమాత్రమున సిరుల పుణ్యుడనైతి శ్రీవెంకటేశరలోన నే నీకు దాసుడనైన పలమరయ్య నీమీదనున్నదదిగోవయ్యా